స్తోత్రములు ప్రేమగల తండ్రి పరిశుద్ధుడాయినా మీ పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్న తండ్రి రక్షకుడవు రాజువు కాపరివి మరి ఏలువైన దేవ పరిశుద్ధ నామానికి కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నారు ఆయన రాజువు రక్షకుడు ఇవి మాకు చాల అయ్యా మరి సాయంకాల సమయంలో మీరు చిన్న ధాన్యతను బట్టి కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను ప్రభా ఆయన ఈ దినము ప్రభా మంది ఈ దినము చూడక గతించిపోయారు ప్రభా కానీ ఆయన మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు స్తోత్రం ప్రభు ఆయన మా పాపాలు మా శాపాలు మా శిక్షను మీరు కలవరి సిల్వలో చివరి బొట్టు కొరకు మా కొరకు కాల్చిన దేవ మీకు స్తోత్రం స్తు కృతజ్ఞతలు నైనా మీకు మహిమ ఘనత ప్రభావాలు మీ పరిశుద్ధమైనవి శుక్రీస్తున్నాను చెల్లిస్తుంటున్నాను తండ్రి యనా మరి ఈ యొక్క సాయంకాల సమయంలో మీరు ఇచ్చిన ధన్యతను బట్టి స్థుతులు అర్పిస్తూ నాయన మరి స్కైపు యొక్క ఆరాధనను మేము స్టార్ట్ చేసుకుంటు ఇచ్చిన ధాన్యతను బట్టి కృతజ్ఞతలు అర్పిస్తూ నానైన విడుదలను నడిపించమని మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ప్రజల సిస్టర్ స్వప్న శిస్టర్ మీరు ఒక పాండస్తే పదములు చాలని ప్రేమే పరములు చాలని వర్ణమిది పదములు చాలని ప్రేమైది పరములు చాలని వర్ణమిది కరములు చాచి నేను కౌకిలించి పెంచినా కరములు చాచి నిన్ను కౌకిలించి పెంచిన కన్న వారి కంటే ఇది నిన్న ప్రేమ వారిని సైతము కన్న ప్రేమ ప్రేమ ఇది వేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కలువరి ప్రేమ ప్రేమ ఇది ప్రేమ ప్రేమా ఇది తండ్రి ప్రేమా ప్రాణమిళలు చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన నవమాసములు మోసి ప్రయోజగుల చేసిన కన్నవారి తనతో తన కరమును చాకి ముది వచ్చే వరకు తన కరమును చాపి ముది వచ్చేవాళ్ళకు ఎత్తుకని ఆదరించు ప్రేమ పొందిన ప్రేమ ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కలువరి ప్రేమ మేలు పొంది ఉన్నత స్థితికి దిగిన స్నేహితుల హృదయమును గాయపరచగా ఉన్నత స్థితికి దిగి ప్రయోజకులు చేసిన స్నేహితులే హృదయమును గాయపరచగా మేలులతో ఫీ చేసిన మేలులతో ఫీ అద్భుతములు చేసిన శ్రమించుట నేర్పించే టీ ప్రేమ శాంతితో నేను ప్రేమ ప్రేమ ప్రేమేసుమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కలువరి ప్రేమ అదములు చాలని ప్రేమ ఇది స్వరములు చాలని వర్ణమిది కరములు చాపిలించి పెంచిన కళ్ళ వారి కంటే వారిని సహితము కళ్ళ ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమి చిన్న ప్రేమ కలువరి ప్రేమ ప్రైజ్ సిస్టర్ ఇస్తారు థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ ఇస్తారు దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆయన పరిశుద్ధ నామానికి స్త్రుతులు స్తోత్రాలు చెల్లించే వారిగా మాత్రమే ఉండాలా మహిమ ఘనత ఆయన నామానికే చెల్లాలా మనుషులకు కాదు మనము ఆయన చేసిన మనుషులము మట్టివారం కాబట్టి ఆయనకే భయపడే వారిగా ఉండాలి జన్ రోజు ప్రైజ్ లో బ్రదర్ ప్రైజ్ లో మీరు సాంగ్ వాడతాం అడవి చెట్ల నడుమా జ్వల్లరు వృక్ష వలే పరిశుద్ధుల సమజములో ఇసు జ్వలించు కూర్చున్నాడు అడవి చెట్ల నడుమా ఒక జ్వల్లరు వృక్ష వలే పరిశుద్ధుల సమజములో ఇసు ప్రాజలించు కీర్తి తిన్నా ప్రభుని జీవకాలమి ప్రభుయేసు కృతజ్ఞతతో కీర్తి ప్రభుని జీవకాలమిలా ప్రభుయేసు కృతజ్ఞతతో స్తను కృతజ్ఞతతో స్థుతించదను అడవి చెట్ల నడుమా ఒక జ్వల్ల రూక్షములై పరిశుద్ధుల సమజములు ఇసు ప్రజ్వలించు కూర్చున్నాడు చారుజాయని లోయ పద్మమును అయని చారుయపద్మమును అయని అతి పరిశుద్ధుడు అయని పదివేలలో అతి సేష్ఠుడు తి పరిశుద్ధుడు అని పదివేలలో అతి శుడు కీర్తి నా ప్రభుని జీవకాలమెలా ప్రభు కృతజ్ఞతతో స్థుతించో స్థుతించను మనోవేదన సహించలేక విలువవైపుని చూడగా మనోవేదన సహించలేక సిల్వైపు నీ చూడగా లేవనెత్తి నెత్తుకొనెను మయపడకు మనీ అంటివి లేవనెత్తిన నెత్తుకొనెను మయపడకు మణి అంటివి ప్రభుని జీవకాల ప్రభు వేసు కృతజ్ఞతతో స్తించదను కృతజ్ఞతతో స్తించదను ఘనమైనా వ్రా ప్రభువ నీరక్త ప్రభావమునా నా హృదయం కడిగి తిరి నీకే నా స్నత కీర్తింతభుని ప్రభు ప్రభుయేసు కృతజ్ఞతతో స్థుతించేదను కృతజ్ఞతతో స్థుతించేదను అడవి చెట్ల నడుమా ఒక జ్వల్లరును క్షమలే పరిశుద్ధుల సమజములు ఇసు ప్రజ్వలించున్నాడు పరిశుద్ధుల సమజములు ఇసు ప్రజ్వలించుచున్నాడు కీర్తి నా ప్రభుని జీవకాల మెల్లా ప్రభుయేసు కృతజ్ఞతతో స్థుతించేదను కృతజ్ఞతతో స్థుతించేదను లలి హలో బ్రదర్ ప్రైజ్ రా వీడియో పిల్లలు బిజినెస్ సీనియర్ యాక్స్ వస్తే బయట కొత్త అంటే ఆ కోర్సు అంత కోర్స్ అని చెప్పిన వాడిని ఆ లెక్క ఎంత చెప్పే సీనియర్ క్లారిస్ వరకు డిగ్రీ హోల్డర్ వరకు చెప్తుంది అంటే మనం చెప్పేదాని వస్తుంది רוצ um. disappointment ఉన్నారు కొన్ని విషయాలు మాత్రం పది సూచనలు సూచనలు ఈ కొన్ని సూచనలు ఏమిటి అంటే పిల్లలకి చెప్పే విధానము పిల్లలకి చెప్పే విధానం పిల్లలకి చెప్పే విధానం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే పిల్లల్లాగానే మనం ఆవాలి లెక్క మనం పిల్లల్లాగనే కావాలి పిల్లలాగనే కావాలని ఏం చేయాల పాటలు పాడేటప్పుడు పిల్లల్లాగనే పాడాలి అంటే మనం పెద్దవాళ్ళం అయిపోయాం కాబట్టి మనము పిల్లలు పాటలు మన సిగ్గు పాకూడదు యాసిల్ సింగ్లో పిల్లలనే అయిపోవాలి మనం అది చాలా ప్రాముఖ్యమైనది అంటే ఆ చిన్నపిల్లలు ఆ గుణగణాలు ఆ విధంగా ఉన్నప్పుడే వాళ్ళు మనల్ని యాక్సెప్ట్ చేస్తారు మనల్ని మనల్ని అంగీకరిస్తారు పిల్లల్ని పట్టకూడదు పిల్లల్ని ఎత్తకూడదు పిల్లల్ని ఆ అందరి ముందు అవమానపరిచే మాటలో మాట్లాడకూడదు పిల్లల మీద జోక్స్ చేయకూడదు పిల్లల మీద చేయకూడదు అంటే వాళ్ళని హేళన్ లాగా ఉంటది వాళ్ళకి వాళ్ళకి నొచ్చుకుంటారు వాళ్ళు కాబట్టి ఆ పరిస్థితిలోంచి ఎప్పుడు కూడా పిల్లల్ని ఆ పరిస్థితిలోంచి తీసుకెళ్తారు టీచర్స్ గా పిల్లలు ఎలా ఉన్నారంటే పిల్లలకి ఏదైనా సమస్య ఉండి మీ ఇండివిజువల్ క్లాసెస్ లో వాళ్ళని చూపించి వాళ్ళకి లెసన్ చేపెట్టేటప్పుడు వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏదైనా కష్టం ఉన్నప్పుడు లెసన్ అయిపోయిన తర్వాత ఆ పిల్లల్ని ప్రత్యేకంగా కూర్చోబెట్టుకుని వాళ్ళతో మాట్లాడదు ఎందున్న ఈరోజు అట్లా ఉన్నావు ఏంటి ఎందుకు ఇలా ఉన్నావు ఎందుకు బాధ ఉన్నావు ఎందుకు కొంచెం దుఃఖంగా ఉన్నావు ఎందుకు ముడాఫ్ గా ఉన్నావు సరిగా లెసన్ వినలేదు ఏంటన్నావు ఈరోజు ఈరోజు కొందరు లెసన్ వినరు ఒక్కసారి వాళ్ళు లెసన్ వింట వినకపోవడానికి కారణం ఏంటంటే ఏదో డిస్టర్బెన్స్ అయింది వాళ్ళు జీవితంలో కాబట్టి వాళ్ళు రైట్ ఏంటంటే వింటున్నావు ఏమి వింటున్నావు ఎక్కడ చూస్తున్నావు అప్పుడు చూస్తున్నావు నేను పిచ్చి పెట్టినా అలా అనుకో వాళ్ళకి టైం తీసుకోవాలి తీసుకొని వాళ్ళని అడిగితే వాళ్ళే చెప్తారు ఏం చెప్తారు ఆ రాత్రి ఇలాగైంది పగలు మార్నింగ్ ఇలాగైంది నేను రోజున ఈ సమస్య వచ్చింది నా చెప్తారు నేను సండే క్లాస్ లో ఒక దగ్గర పోయినప్పుడు అక్కడ జరిగిన విషయం అక్కడ జరిగిన విషయం ఏంటంటే ఆ ఒక చిన్న గుడిస్ పిల్లలు కొంతమంది ఉన్నారు వాళ్ళకి నేను ఒక పాట ఒక చిన్న స్టోరీ కాస్త సార్ పదిహేను నిమిషాలు ఏడు నిమిషాలు చెప్పేసి నేను వచ్చేసాను వచ్చేస్తా ఉన్నాను వచ్చేస్తా ఉంటే ఒక చిన్న అమ్మాయి పదిహేడు తొమ్మిది ఏడు పదిహేడు అమ్మాయి నేను అంకులు పరిగిస్తుంటా వస్తుంది ఈటీ పలికి చాక్లెట్లు ఇచ్చాను కదా మళ్ళీ ఎందుకు చాక్లెట్ కోసం చెప్పి నేనేమని చేశానంటే నానా చాక్లెట్ కావాలా అంటే ఆ అంకుల్ లేదంకుల్ మీరు ఇచ్చారు ఇచ్చాను కదా మరి ఎందుకు వచ్చాడు నువ్వు ఏంటి విషయం ఏంటి అంకుల్ బాధలు చేయండి చేస్తానమ్మా ఏంటి విషయం నానా పట్టు తాగేసి వచ్చి అమ్మను కొడతాడు అంటే విడల్ విడల్ కాన్ఫిడెన్స్ మనం సంపాదించుకోవాలి ఏంటి అంటే నుంచి కాసేపు పదిహేను నిమిషాల్లోనే బిడ్డకి ఎలాంటి కాన్ఫిడెన్స్ వచ్చిందంటే ఈయన తోటి మా ఇంటి విషయం వాళ్ళ అని ఎందులో చెప్పరు కదా బయటికి ఇంట్లో విషయం ఆ బిడ్డ వచ్చి నాకు చెప్పడానికి ఆశపడేది అంటే ఏంటక్కడా మనము ఆ బిడ్డకి కాన్ఫిడెన్స్ సంపాదించుకోవాలి బిడ్డలు ఈ చిన్న బిడ్డల పరిచర్య చిన్న బిడ్డల పరిచర్య ఏదో ఒక స్టోరీ చెప్పాము ఒక పాట పాడి పాట పాట నేర్పించాము లేదా ఒక కంఠత వాక్యం నేర్పించాము అని మాత్రం దానితోటి మనం తృప్తి మనం చేయాల్సిన పని ఏం వాళ్ళ జీవితాన్ని కడుతున్నాం వాళ్ళ అమ్మా కుటుంబ జీవితాన్ని కడుతున్నాం మనం ఈ విషయం ఎప్పటికీ ఈ సీక్రెట్ మనం నేర్చుకుంటామో మనం ఏం చేస్తామంటే ఆ పిల్లల కోసం కాదు వాళ్ళ తల్లిదండ్రుల కోసం కూడా ప్రార్థన చేస్తాం పిల్లలకి తల్లిదండ్రుల కోసం ప్రార్థన చేసే ఒక ఒక అవసరత మనం వాళ్ళకి నేర్పిస్తాం మనం నాన్న ఏంటి ఎట్లా చేస్తున్నాడు చేస్తున్నది ఇంట్లో అవసరం ఉన్నది డబ్బులు అవసరం ఉన్నది నాన్నకు ఉద్యోగం లేదు అమ్మకి పనులు పనిపోయింది లేకపోతే నాన్నకు డబ్బు వచ్చింది డబ్బులు లేవు హాస్పిటల్ పోవడానికి డబ్బులు లేవు ఇలాంటి రకరకాల అవసరతలు కూడా వాళ్ళ జీవితంలో ఎలాగ తీర్చబడుతుందంటే ప్రార్థన ద్వారా ఎలాంటి ప్రార్థన మొదట వాళ్ళు రక్షణలోకి రావాల రక్షణ లేకుండా వాళ్ళ ప్రార్థన అంగీకరించబడదు అన్న విషయం సత్యాన్ని నేను నేర్పించాలి పిల్లల్ని రక్షణ లేకుండా నీ ప్రార్థన అంగీకరించబడదు ఎందుకు అంగీకరించబడదు ఎందుకు అంగీకరించబడదు నీ ప్రార్థన దేవుడే త్రోచిపోడు కానీ నీకు అధికారం లేదు అడగటానికి ఏం చేస్తున్నావు నువ్వు ఏం చేస్తున్నావు అంటే అడుగుకుంటున్నావు ఎప్పుడైతే నువ్వు ఆయన బిడ్డ కావో ఆయన బిడ్డ కాకపోయినప్పుడు ఏమవుతుంది నువ్వు ఏం ప్రార్థన చేసినా కూడా ఏం చేస్తున్నావు అడుక్కుంటున్నావు ఏంటి అడుక్కొని తిన్నట్టే అదే కాని నువ్వు ఆయన బిడ్డవైతే నువ్వు అడిగే విధానం ఎలా ఉంటది అధికారంతో నానా అమ్మ నాకు నా అమ్మ నాకు అన్నం పెట్టు అమ్మా అని అడగటం అమ్మా నాకు అన్నం పెట్టు ఎంత తేడా ఉంది చాలా తేడా కదా అధికారంగా అడిగే పిల్లలు అధికారంగా అడిగి అడగడం ఎట్లా ఉంటది అడుక్కోవటం ఎలా ఉంటది అమ్మా నాకు అన్నం పెట్టమ్మా అని రోడ్డు దగ్గరకు వచ్చి అడుగుతారు అమ్మా అన్నం పెట్టమ్మా ఆకలిస్తుందా ఎలా ఉంటది అన్నమాట పిల్లలు అడుగుతారా అడగరు అడగరు అధికారము ఎప్పుడు అధికారం వస్తుంది బిడ్డలకి ఆయన బిడ్డలైతే రక్షణ పొందితే పాపం నుంచి విడుదల పొందింది అంటే ఏంటి అక్కడ మన జీవితంలో మనం ఏం నేర్పించాలి పిల్లలకి మన జీవితంలో మన పరిశుద్ధతే మన ప్రాధనకున్నా గొప్ప బలం మన పరిశుద్ధతే మన ప్రార్థనకున్న గొప్ప బలం ఏం చదువుకున్నా నువ్వు చేస్తున్నా వెరీ గుడ్ శాంకి ఈ సీక్రెట్ ఆఫ్ లైఫ్ శాంక్యుటీ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ ప్రేయర్ ప్రేసుకున్నా sanctity important if we are in our health status don't feel don't feel don't feel ashamed of these small things in your health status first thing is your life's sanctity important your life's sanctity important your lifestyle is very important your lifestyle is important your taste is very important shun your taste is very important. very important you have to sacrifice your taste your flesh has its taste our body has a taste of flesh of taste the stress to be cut down you have to do it in sequence as as active we reduce the lactate you sacrifice will say sacrifice sacrifice message will not be accepted will not be accepted such a chinna vishayale pilalochu duccu kichu musta a glance anna the glance enumuchi paininchi oka glance, the glance, the glance, the glance the secret ah what engineers the pilalo pilalu get attachment with you anna no? what they feel దే ఫీల్ మోర్ దెన్ మదర్ అండ్ ఫాదర్ దిండర్ టీచర్ ఇస్ మోర్ దాదర్ అండ్ మదర్ ఏం చెప్తారంటే మా టీచర్ అలా కాదు మా అక్క అట్లా కాదు అక్కడ అక్క ఎట్లా చెప్పింది అక్క చేసింది అక్క ఎట్లా చేయమనింది అక్క ఇట్లా చేయమనిది అని అమ్మ నాన్న వాదిస్తారు అంటే ఆత్మీయ విషయాల్లో అంత అంత బలమైనవి వాళ్ళ జీవితంలో మనం గాని నాటితే మనం గాని నాటితే ఆ విషయాలు ఈ విషయాలు దేవుడి జీవితంలో ఆ ఏం చేస్తారంటే వాళ్ళు చిన్నప్పటి నుంచే వాళ్ళు వాళ్ళ వాళ్ళ దేవుడు నీకు తెలుసుకుంటారు చాలా ప్రాముఖ్యం గాడ్స్ ప్రెజెన్స్ ఇన్ దర్ లైఫ్ వెరీ ఇంపార్టెంట్ నువ్వు బిటమ్ చైల్డ్ ఆఫ్ గాడ్ నువ్వు దేవుడు బిడ్డగా పొందినప్పుడు ఏమవుతుంది ద చిల్డ్రన్ యువర్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఈస్ ఆల్వేస్ విత్ యూ దేవ్స్ అనేది నీతో ఎప్పుడు ఉంటుంది ఎప్పుడైతే దేవస్ అనేది నీతో ఉంటుందో నువ్వు పాపం చేయడానికి వీలు లేదు నువ్వు పిచ్చి మాటలు వీలు లేదు ఈ చెడ్డ స్నేహం చేయడానికి వీలు లేదు సమయం వృధా చేయటానికి వీలు లేదు ఆడుకోవచ్చు ఆటలు ఆడుకోవచ్చు నితము అంతముగా ఉండాలంటే ఒక కంట్రోల్ ఈ విషయం మనం నేర్పించాల కలవదు ఈ విషయం మనం నేర్పించాల అంటే బిట బిడ్డకు వచ్చే ఇదంతా వచ్చేది ఎప్పుడు ఈ బిక్సంసే అనుకోవాలి బిడ్డకు అయినప్పుడు రక్షణ పొందినప్పుడు హీ హ్యాస్ ఎ కంట్రోల్ అండ్ ఆల్ దిస్ విద్యాస్ చెక్ దేస్ ఎప్పుడైతే చెక్ ఉంటుందో మన జీవితం జీవితం చెక్ ఉంటుందో నా రాత్రి ప్రార్థన చేసుకున్నావా పనుకునే ప్రార్థన చేసుకున్నావా మార్నింగ్ వేసినప్పుడు ప్రార్థన చేసుకున్నావా వైపు చదువుకొని ప్రార్థన చేసుకున్నావా ఏ వాక్యం నేర్చుకున్నావు ఈ రోజు ఏ మాట్లాడాడు దేవుడు మీతో మాట్లాడా దేవుడు ఈ రోజు సందర్భంలో ఎన్నో సందర్భాలను ఎదుర్కొచ్చావు కదా స్కూల్లో ఎగ్జామ్స్ రాయటంలో లేదా టీచర్ మాట్లాడటంలో హోంవర్క్ చేయటంలో ఎంతో దేవుడి మీద ఆధారపడ్డావు మ్యాథ్స్ కష్టంగా ఉందా ప్రభులు అడిగేవా సహాయం అడిగేవా ప్రాక్టికల్ థింగ్స్ ప్రాక్టికల్ థింగ్స్ మ్యాథ్స్ లో ఏ సబ్జెక్టు లో తక్కువ ఏ కారణం చేస్తా టీచర్ కొట్టిందా పనిష్ చేసిందా క్లాస్ లో బయట పెట్టేసిందా మొక్కలు ఇచ్చమని దా నీళ్ళు వచ్చేయమనిందా ఏ స్కూల్ పనిష్మెంట్ తీసుకుంటున్నావు అవమానం నిజంగా పనిష్మెంట్ తీసుకుంటావో అంత అవమానం పొందుతున్నావు ఎందుకు అవమానం పొందాలా కనపరచబడాలి కదా దేవుడి బిడ్డలు ఆయన కలిగిన బిడ్డలు ఏమో అవుతారు కనపరచబడతారు ఆ మరి ఆ చదువులో ఎక్కడ నువ్వు అడిగావా ప్రభుని బాక్యం చెప్తుంది కదా యాగో పోటీ జ్ఞానం తక్కువైతే అడుగు అంటుంది అందుకు అడగకూడదు సలో అడగలేదా అడిగి ఇవ్వలేదా దేవుడు ఎక్కువ అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చాడు అంటే అక్కడ ఏం చూపిస్తుంది అడిగి ఊహించిన దానికంటే ఎక్కువ ఎక్కువ ఎవడు ఆయన శక్తిమంతుడు ఈ వ్యక్తిగత జీవితంలో ఒక చిన్న పిల్లడు చిన్న అమ్మాయి చిన్నప్పటి నుంచి అనిపించాల్సిన విషయం అందిస్తుంది ఎప్పటికీ ఈ విషయాన్ని ఆ బిడలు పెద్ద అయ్యేటప్పటికే వాళ్ళ జీవితంలో డిపెండెన్స్ ఆన్ గాడ్ ఇంక్రీజెస్ దేవుడి మీద ఆధారపడడం అనేది ఇంక్రీజ్ అవుతుంది ఈ రోజు ఒక ఈ రోజు ఒక ఛాలెంజ్ కాదు ఎన్నో ఛాలెంజెస్ పరో జీవితంలో ఒక చదువు విషయంలోనే కాదు ఒక ప్రొఫెషనల్ విషయంలో అంటే ఒక వృత్తి ఏ వృత్తి తెలుసా ఏమి డిగ్రీ చేస్తున్నావా డిగ్రీ చేసిన తర్వాత ఏం ఏమో ఏం చేయాలో ఏమో అప్పుడెట్ట ఎప్పటి ఎక్కడ దేవుడిని నడిపిస్తాడో ఏమో ఏమో కాదు దేవుడు నడిపించాలా ఎంతసేపులో వేచి ఉన్నావు సనిగలో అది ప్రాముఖ్యమైంది ఎంసీఏ కాసుకొని ఉన్నావు అది ప్రాముఖ్యమైనది నువ్వు కాసుకొని ఉండకపోతే ఎట్లా ఎట్లా తెలుసుకుంటావు ఎలా తెలుసుకుంటావు మనం ట్యారింగ్ ట్యారింగ్ ఉంటుంది అంటే వేచి ఉండటా కనిపెట్టుట కరెక్ట్ కూడా కనిపెట్టి కనిపెట్టుట ప్రాధన చేయటం కాదు ఇది కనిపెట్టడం వేరే ప్రాథం చేయటం వేరే కనిపెట్టడానికి ఏంటి ప్రాధన చేయటం కాదు ప్రార్థన చేసిన తర్వాత చాలించిన తర్వాత కాసుకొని ఉండటం జవాబు కోసం వేసి ఉంటాం దాని క్యారింగ్ ఉంటుంది కనిపెట్ ఆయన కనిపెట్టినప్పుడు ఆయన మాట్లాడతారు ఇష్టపడతారు అని ఇదే ఇదే రైతు జీవితం చూసి కొరత ఎక్కడ కొరత కనిపెడతాం ప్రార్థన చేస్తాం ఎంతసేపు ఆ రెండు గంటలు చేసేయండి ప్రాధాన్యత గంట సేపు చేసిన అయ్యా ప్రార్థన చేసేవా కనిపెట్టావా లేదా మాట్లాడేవా లేదా అంటే ఆయన మాట్లాడినివ్వం అలాగే మాట్లాడేస్తుంటాం వాళ్ళని మాట్లాడినివ్ ఆయన మాట్లాడియాలి ఆయన స్వరం వింటాం మనం ఆయన చెప్తాడు నీకు ఏం చేయాలి నీకు చెప్తాను ఈ భర్త ఎవరో చెప్తాడు ఇక్కడ భర్త నీకు మంచి భర్తని ఇస్తాడు మంచి భార్యని ఈ మంచి పిల్లల్ని ఇస్తాడు మంచి కుటుంబానికి తీసుకెళ్తాడు ఇక్కడ నుంచి చిన్నప్పటి నుంచే ఆ పిల్లల జీవితంలో ఆ విషయాన్ని ఎప్పటికీ మనం నాడుతూ ఉంటామో ఈ గ్లో తీసు పటకు ఏ కష్టాలు ఏ నష్టాలు ఏ బాధలు ఉండకపోతే ఏ అవసరం ఉండదు సార్ ఇది ప్రయామం లేదు దాని గురించి ప్రార్థన చేసేవా అంటే ప్రతి చిన్న దాని గురించి ప్రార్థన చేయవచ్చు మన విషయాన్ని ఎప్పుడు బిడల్ జీతులను నాడుతామో దైల్డ్ మౌస్ దాళం ఎంత పెద్ద సరిగా తాళం ఎంత పెద్ద దానికి తాళం చెవి చిన్నదే తాళం చెవి చిన్నదే ఆ విషయం ఎప్పుడు తెలుసుకుంటామో తెలుసుకుంటారు పిల్లలు అంటే ఆ విషయం తెలివి ఆ బిడల్ జీతం లేడు అంటే నువ్వేం చేస్తున్నావు పిల్లల్ని టోటల్ గా ట్రాన్స్ఫామ్ చేస్తున్నా పిల్లల్ని టోటల్ గా ట్రాన్స్ఫామ్ చేస్తు అంటే ఒక ఒక పెద్ద ప్రాజెక్ట్ లేదు సెంటర్ వచ్చాను కదా సెంటర్కి వచ్చా సార్ నేర్పించడంలో ఉన్న ప్రాముఖ్య విషయం గంటల వాక్యం నేర్పించడం అసలు లేదు ప్రేమ సో గాడ్ గాడ్ చేసే కూర్చొని అంటే ఈ ఏ వాక్యం ఏ వాక్యం కొంచేడు ప్రేమ సూరు ఏడు ప్రేమాసు అంటే ఈ ఈ చిన్న చిన్న వాక్యకా నేర్పించే వాక్యాలు కేసు కండి చేసి కేసు కంగారు చంద్ర సీట్గా వాక్యాలు కంట పెట్టం ఎప్పుడు చిన్న చిన్న వాక్యాలు కంటర్ పెడతాము మనం కంటది పెట్టం నేర్పించే వరకు కంట వాక్యాన్ని నేర్పించే వరకం అంటే n n number number we have to n <laughs> your daily your, your daily life, your daily ఎన్ నెంబర్ ఆఫ్ వర్సెస్ ఎన్ నెంబర్ డైలీ లైఫ్ డైలీ ప్రతి వచ్చినా ఎక్కడ ఇంపార్టెంట్ వర్సెస్ లేవు కాస్టల్ వర్సెస్ అంటే మీరు నేర్పించే నేర్పించే ఒక ఇంపార్టెంట్ కానీ చంద్ర స్కూల్ మినిస్ట్రీ లో స్కూల్ and లో అన్ని and అందరూ నేర్పిస్తున్నారు టీచర్స్ పాట అదే పాట పాడింది అన్నా అన్నా యోనా అన్నా ఇలా కొంచు ఇలా అన్నా అని పాడేది పడుకుల్లో పడిన కారణ చెప్ప అన్న అన్న పాడేసి పాటే పాట తర్వాత ఇప్పుడు యోన కట్టే యో యోన కట్టది యోన కథను ఏర్పడి చేసి న్యూన కథను ఏర్పడి చేసిన తర్వాత న్యూనా యో నా కథ పేపర్ ఇచ్చి పేపర్ లో ఆల్రెడీ తయారు చేసి నా స్టాఫ్ ఫార్మ్ వేసే స్టాఫ్ హామ్ వేసి పది రోజులు కాయలు పార్టీ చూపించి వేసి హోమ్ వర్క్ అని వర్క్ చూపి అమజాఫ్టర్ బూన్ జికోవర్క్ కస్టమర్ ఆర్గనైజర్ కాలి వాహన ఎగునా ఈ కస్టమర్ కొలిసి ఉంది బాక్ ఇదన్నిస్లీట్ మన ఆగేసేట కున బసిని ఏవ ఉది షాపి 78 సాలెడు చేయండి అవిజేయుడు అవిజేయుడు అవిజేయుడు అవట వల్ల ఏమైంది అవిదేయుడు అంటే పిల్లల మీద అవిదేత దేవుడికి విజయత కావాలి ఇప్పుడు ఇప్పుడు లెసన్ చెప్పినప్పుడు లెసన్ ఒక మూల వాక్యం తీసుకోవాలి మూల వాక్యం ఏంటంటే మూల వాక్యం కొంతకందరికి ముప్పై చెప్పవా ఆ మూల వాక్యముశ్వరి ఆ మూల వాక్యం నుంచి ఈశ్వరించి ఆ స్వరం చెప్తూ ఒక అదన వాక్యం పేరే మూలవాక్యము పేరే ఇది లక్ష్యా పదిహేడు సా పదిహేడు పదిహేడు విడు వాళ్ళ రెండు ఎంపీలో పక్షి కదా ఆ కథ గురించి వాక్యం నుంచి ఆ కథ గురించి అంటే ఒక ఒక వాక్యంలో నుంచి కథ చెప్పేది నా తాస్టర్స్ వేరే మళ్ళా ఎడక వాక్యం బంగారు వాక్యం వేరే బంగారు వాక్యం ఎప్పుడు చెప్పాలా ఎక్కడ చెప్పాలా అది ఆత్మ చెప్తుంది స్టోరీ చివరిలో చెప్పకూడదు ఎప్పుడు చెప్పకూడదు చివరిలో చెప్పకూడదు మెమరి వర్సు మెమరి వర్సు ఆ క్లైమాక్స్ చెప్పాలి ఏమైంది అప్పుడు మొదటిచ్చారు మొదటిసి ఆయన ఆయన వదిలేదు అప్పుడు చేసిన ప్రాబ్ చూసి వాళ్ళు ఆయన చూసి వాళ్ళ విశ్వాసాన్ని చూసి విశ్వాసం చూశాడు విశ్వాసం కాదు ప్రభుత్వం కృష్ణించిన వాళ్ళ విశ్వాసం చూశాడు చూసి ఆయన్ని బాగు అంటే పిల్లలు ఆ మన మన విశ్వాసాన్ని చూసి విశ్వాసం చూసి ప్రభువాడిని బాగు చేసేది ఎలా బాగు చేసాడు పాపాలు దాని తర్వాత బాగు చేస్తాడు ఫస్ట్ పాప చర్మించుకోవడానికి కదా మనం పాప ఉంటే ఆయన నమ్మదగిన వాడిని ఇంటి మంత్రుడు కనుక ప్రతి పాప నుండి మనల్ని అధిక ఉండే మనుల్ని అతిగం దాన్ని చెప్పాల్సింది ఇలాగా లెసన్ లో మనం తీసుకున్నప్పుడు లెసన్ లో ఒక క్లైమాక్స్ ఉంటుంది చైనాస్ చాలా ప్రాముఖ్యత ఎలాంటి ప్రయనేస్ నీళ్ళని జాగ్రత్తగా మార్చు మామూలుగా చెప్పదు ఫేస్బుక్ లో చేసుకుని దానికి తీసుకుంటారు క్రిస్ట్ అంటే ఏంటి ఒక ఆశ తీసుకుంటా ఎలా ఆశ తీసుకొని కావాలి ఆశ్ని ఆ ప్రజల్లో చేసుకోవడం నీటి దగ్గరికి వెళ్ళినప్పుడు నీళ్ళు నీళ్ళు నీళ్ళు వాస్తవ రెండు అర్థం లేదు అంటే కూడా కొంచు కూడా అవిజ్ఞత లేదంటే పని వాళ్ళలో కొంచెం కూడా అవిజ్ఞత లేదంట అండి అంటే పప్పు చేసిన ముఖ్య కార్యానికి కావలసిన విషయం అంశు అది అనలేదు అని అనలేదు భాగ్యం ఎలా చూస్తే వాళ్ళు నేను తీసుకొని వాళ్ళని చెప్తున్నారు ఇప్పుడు అక్కడ అక్కడ లేని బాగా నేను చెప్తున్నాను అక్కడ లేని బాగా అక్కడ లేని బాగా కానీ ఒక అప్పీల్ అప్పీల్ అంటే ఉండసు ఉండచ్చు ఉండొచ్చు వాళ్ళు తీసుకెళ్తున్నారు అక్కడ అని వాళ్ళు పని వాళ్ళు అంటే సర్వెంట్స్ కాదు తీసుకెళ్తుంటే వాళ్ళు వీళ్ళు కదా తీసుకుని వస్తున్నా పిల్లలకు మనం చెప్పేటప్పుడు ఎక్స్ప్రెషన్ మన ఫీలింగ్ ఇవి వీటిని ఇవేం చేస్తాయంటే ఆ స్టోరీలో ఒక ఏమంటారు ఎమోషన్ క్రియేట్ చేస్తారు పిల్లలు దాంట్లో పిలిపోతుంది పిలిపోవాలి ఇంపి పోయి పిస్కెళ్ళి ఇచ్చారు అండి అండ్ తాకేసి ఏం ఇప్పుడు రాకుండా ఇప్పుడు దాకా వెళ్ళి ఇప్పుడు మంచిగా మంచి పెట్టారు ఎవరు అసలు ఇస్తారు ఆధారాలు ఇంత మనిషిని ఇప్పటిదాకా పెట్టారు ఏంటి అని చెప్పి ఇలా అడిగేసిన తర్వాత వీళ్ళకి ఏమవుతుంది మనసులో ఆరు మాటలో ఏమైంది గెలవాలి వెంటనే వెంట తెచ్చేసి పరిగిస్తున్నారు ఎక్కడ పరిగిస్తున్నారు ఆరు బాల పండిస్తా ఉన్నారు పోయినా తీసుకెళ్ళిన ఏ ఆరో బాల నుంచి ఐదో బాల నుంచి ఏ బాధ నుంచి అది ఒకటే మారిందా అన్ని మారినయా మన చదువులో బాగా చేస్తాడు మనకి మా అమ్మానాన్ని బాగా చేస్తాడు మన ఇంట్లో అవసరాలు తీస్తాడు మన కష్టాల నుంచి బయట తీసుకొస్తాడు మనకు ఆరోగ్యం ఇస్తాడు అంటే దాని నుంచి మనము చెప్పాలంటే మనము అన్ని చేయగలడు అంటే ప్రతి దాంట్లో మనము ఈ అద్భుత కార్యంలో కొట్టి వినేది కాదు ఈ రోజు మీ జీవితంలో మీ కుటుంబ జీవితం జరుగుతారు చెప్పాలి డూ దాని నమ్మితే చూపిస్తే డూ గార్ ప్రభులకి ఆ పాటలు చేసినప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ ఇంకొకసారి కానీ ఏది అంటే పెద్ద సేవకులు కి చెప్పి సంఘస్థుల్ని రక్షణ తీసుకురావడం కోసం ఎంత ప్రయాస పడుతుందో అంతకంటే ఎక్కువ ఎక్కువ సోల్స్ ని మీరు సంపాదిస్తుంది దాని ఇబుల్ మీ కాక చాలా మొత్తం తాగా చాలా మంది తెలుసు అలా అనుకుంటారు అంత బాగుంటాయి కంటే ఇంక ముందు చూస్తారు అనిపిస్తున్నాం మీ ఖాతా చాలా బాగుంది మీ ఖాతా చాలా బాగుంది ఆమె ఎంతకాలం మీరు పరిచయం చేస్తారో అంతకాలము అంతమంది పిల్లల్ని ఎంతమంది బ్యాచెస్ ని చూస్తారో అంతమంది బ్యాచెస్ బు ఖాటార్దాలు అయితే వాళ్ళందరూ వాళ్ళందరి ఆత్మకి సంపాదించడం నీ ఖాతాలో వస్తాయి అంటే ఇంక చెప్పేషం కాదు నీ వ్యక్తిగత ప్రార్థంలో వాళ్ళ పుస్తకం ఎంత ప్రార్థన చేస్తావో దాన్ని వాళ్ళ దార్థన చేస్తావో దాన్ని డిపెండ్ అయ్యి అంటే నువ్వు కేవలము ఫ్యాంక్లు డబ్బులు వేస్తే కాదు కాబలికాయ ఒకటి కాబలికాయడు వాళ్ళ అమ్మ నాన్న కాబలికాయడు కాబలికాయ నువ్వే కాతాయే తెలుసుకుంటామో ఆ లెసన్ ఆ సబ్జెక్టు చెప్పే విధానంలో సరే ప్రింటింగ్ ప్రింటింగ్ ఇంటర్నెట్ ప్రింటింగ్ సో వేడి చెప్పు ఇంటర్నెట్ మీరు నెట్ చూసి లెసన్స్ చూసి ఆ లెసన్స్ కావాల్సిన ఫోటోగ్రాఫ్ మీరు చూసి మీరు వీరికి ఆ ఫోర్ విక్ చేస్తారాఫ్ నాలుగు విక్ చే అదే ఒకవేళ పంపించే సిటీ ద్వారా పంపించే ఆ లెసన్స్ కూడా మీరు ఫోటోస్ తీసుకోవాలి మేక్ యువర్ లెసన్ మేక్ యువర్ క్లాస్ లైవ్ లైవ్లీ ఆ లైవ్ కూడా పిట్టి ఫోటో తీసుకుని ఫోటో తీసుకొని ఫోటోస్ వల్ల మీరు చిన్నపిల్లలకి చెప్పి ఫిఫ్టీన్ మినిట్స్ పాట చిన్నపిల్లలకి ప్రైమరీ బిల్స్ పిల్లలకి సెవెన్ మినిట్స్ ఇస్తాయి అంతకంటే చెప్తాను సూర్యుడు ఎంతగా ఉంది అంటే రెండు భాగాలు చేసి మొదటి భాగం లేదా ఈ పిల్లలు వారు అనుకుంటే ఫిఫ్టీ మినిట్స్ చెప్పిన తర్వాత నువ్వు నేర్పిస్తా నేర్పిస్తున్న పాట కానీ పాఠ్యం గాని చెప్పిన తర్వాత మందులో చిన్న గ్యాప్స్టే క్లాస్ మళ్ళా ఒకే పిల్లలకి సమస్కూల్ టీచర్స్ అకాడమీలో వీళ్ళకి వారంలో సత్య బందిలో ఈ వారం ఒకసారి మీరు సందే ప్ర ఒక వాక్యం చదివి ఒకరి పిల్లల పేరు వాళ్ళ అవసరం ఏదైనా పిల్లల పిల్లల అవసరం ఆ అవసరం కోసం కొంత రోజుల్లో నాకు అర్థమ ఇవైంది don't you see it I don't know I don't know why it's like that it's like this but it's like that it's like this then you just come and tell them to come and you build up the church the church is built by two ministers on its standard square masonry that is ఈ రెండు ఈ రెండు మినిస్టర్ చర్చ పెళ్ళపోయింది సరస్పూర్ మినిసి ఉమాన్ మినిసిపల్ స్త్రీల కూట ఈ రెండింటి కట్టపడుతుంది చర్చ్ చాలా మంది చాలా మంది కలవద్దు ఇకాలంలో వాళ్ళు ఎన్నో స్కీమ్స్ చేస్తున్నారు సరస్ చర్చ్ పెళ్ళ పెట్టేవి పంచేది అవేమి పనిచేది అనేది స్వాత అది వేరే అది అది చర్చ్ యాక్టివిటీ చర్చ్ సంంగా యాక్టివిటీ అది చర్చ్అప్ చేస్తుంది అంటే చర్చి వచ్చే వాళ్ళని బిల్డప్ చేస్తారు ఒకటేమో డిస్టల్ మిస్ట్రీ ఒకటేమో చేస్తాం ఇవ్వాలండి ఈ విషయాలు వచ్చిన తర్వాత మంచి స్మాల్ ఫిఫ్టీ చచ్చి చాలా ఫిఫ్టీ మంచి వాక్యం మంచి వాక్యం చిన్న చిన్న వాళ్ళు పిలిపించిన వాక్యం వాళ్ళ వాళ్ళకి ఇవి వాళ్ళని వాళ్ళ సంతోషపడుతుంది అరే చెప్పారు ఈ వాక్యం తెలిపి స్కూల్లో ఒకవారం వారం వాక్యం చెప్పాడు వాక్యం కానీ మనం ఏం చేయాలా ఈ పాత వాక్యాన్ని మనం చేయించాము వారం కదా ఆ వాక్యం మనం చెప్పు అని ఈ వాక్యం వారం వాక్యం వాక్యం నెలలో నాలుగు వాక్యాలు నాలుగు వాక్యాలు నెల ఒక వెరీ గుడ్ you him started ah and star, to start it start bombing hey you are started you are then so par ki vakyali thi pura ki samasya chillar district ke 31 december christmas specialty pe ni vakyalo katvaiket chepao ki chustanu children get yeah, board of god in the arts and lines are not being they are being ఇన్ని వార్తలు చేస్తున్న వాళ్ళు ఎంతో వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు ఎన్నో విషయాలు ఉన్నాయి ఇక్కడ ఇది కూడా నేను అక్కడక్కడ ఏకు అవసరం లేదో అవి చెప్తాను చెప్పాను మీకు బుక్స్ కావాలి లెసన్స్ గురించి మీకు చెప్పండి కదా ఫోటోస్ గురించి చెప్పండి కదా నేను మీ మీ నంబర్స్ లింక్ చేస్తానంటే నేను మీకు ఫోన్స్ ఉంటాయా ఫోన్స్ మీ దగ్గర రెస్పాన్స్ పోన్స్ ఫార్ట్ పోస్ట్ ఏమిటప్పుడు మీకుంటారు మీరు హలో నతన బ్రదర్ హలో ప్రజ్ బ్రదర్ అనా బ్రదర్ వాక్యం అది అది వాక్యం ఇంకా అయిపోయింది ఇంకా మీరు ప్రేస్ చేస్తే క్లోజ్ చేసుకోండి బ్రదర్ సరేనా బ్రదర్ నేను ప్రాబ్లమ్స్ అంటే చెయ్యండి మేము డ్రాప్ అయిపోతాను బ్రదర్ ఓకేనా ఓకే బ్రదర్ ప్రేసిరాడు దేవుని పరిశుద్ధనామానికి కృతజ్ఞతలు చెల్లిస్తూ మరి వాక్యం ద్వారా దేవుడు మనతో చిల్డ్రన్ ప్రోగ్రామ్ లో మాట్లాడినందుకు దేవుని నామానికి మైవఘనత ప్రభావాలు చెల్లిస్తూ ప్రార్థనా మనము మనము ప్రార్థిద్దాము సుందర్రావు బ్రదర్ గురించి ఎలిసమ్మ గురించి పేరు సిస్టర్ యాదగిరి బ్రదర్ ఈ నలుగురు గురించి ప్రార్థించండి నిజాతక్క ప్రైజ్ రాడక నిజాతక్క ప్రైజ్ రాడక ఈ సమయం నీకు స్వత్రం ఎక్కడైనా వందనాలు ప్రభా ఇంకా ఈ స్ప్రభ బలమైన సేవ చేయడానికి శక్తి దయచేసి నీ పరిశుతార్థన పిక్ దయచేయండి నేను అక్కడ పరిచయం అన్ని మన ప్రసిద్ధికి నడిపించాల ప్రభు శక్తి దయచేయం తండ్రి ప్రభావ శక్తి మంత్రానికి వంద దేవసుందరూ బ్రదర్ విషయంలో ప్రార్థిస్తున్నాడే ముట్టాడు తాకండి సంపూర్ణంగా స్వచ్ఛత దయచేయండి చెడు విషయాలు దయచేయండి సైతర రాజ్యాన్ని కూల్చివేయండి దేవా ఆపడి ఈసే నుంచి ప్రభావిత సమర్పణ జీవితం దయచేయండి కుటుంబాన్ని పోషించే జ్ఞానం దయచేయండి కుటుంబం శాంతి సాధన నిమ్మది దయచేయండి ఇరుకులు ఇబ్బందులు శోధనలు మరణ కొట్టివేసి ఆ కుటుంబంతో సాక్షిని పెట్టి రాకడాకేస్తండి తండ్రి ముఖ్యంగా రేణుకృష్ణ విషయాల్లో ప్రార్థిస్తున్నాను దేవా అవిని కూడా ముట్టడి తాకండి స్వస్పర్చండి మంచి ఆరోగ్యం స్వస్సత దయచేయండి దేవా అప్పుడేసుభ చేయిన విడుదల పొందునాక సంపూర్ణంగా స్వచ్ఛత దయచేయండి ఆవిడ సంపూర్ణ యేసుకృష్ణ నామలోని సందే యశప్రభ సేవ చెయ్యాలా నీ పని సంపూర్ణమైన జీవితం కలగచేయండి దేవా ఇంకా ముందుకు నడిపింపడాల కుటుంబక మరంగట్టి వేసి విడుదల దయచేసి రక్షించుకొని రాకడా శ్వపర్చుకోండి తండ్రి నీకు వందనాలు ఎలిసం మా విషయాలు ప్రార్థిస్తున్నాను అప్పుడు కూడా ముట్టడి తాకండి సంపూర్ణంగా స్వచ్ఛత తండ్రి నీకు వందనాలు అప్పుడు సాఫ్విడిగా నిలబెట్టండి దేవా సేవకు ముందుకు నడిపింపడాలా కుటుంబంతో రక్షింప పొందునుగాక గొప్ప విజయాన్ని మీరు దయచేసి యాచలు పొందుకొని సాక్షి నిలబెట్టండి ఏసుప్రభ యాదగిరి విషయంలో ప్రార్థన ముట్టాడు తాకడి సంపూర్ణంగా స్వచ్చత విడుదల దయచేసి కుటుంబంతో రక్షించుకోండి రాక్కడ సమీపం దినాయన కుటుంబం అంతా రక్త కడగా బడును పశుతపర్చి ఆ పిడకున్న చోదనలన్నీ కొట్టివేసి ఆరోగ్యం స్వస్థత దయచేసి విడుదల దయచేయండి ఈ నాలుగు కుటుంబాలను రాక పచ్చుకొని ప్రతొక్క అమ్మాయి నీక చెల్లిస్తూ నదులను కృష్ణమణి వేడుకుంటున్నాం మరి ప్రార్థించి స్తోత్రిరా మీ పరిశుద్ధి మనకు స్తోత్రాలు ప్రభు నా తండ్రి ప్రార్థించిన బిడ్డల గురించి మొరపెడుతుంటున్నాం పాటలు పాడిన బిడ్డల గురించి మొర వాక్యం చెప్పిన బిడ్డల గురించి మొరపెడుతుంటున్నాం మీరే అందరికి సహాయకులుగా ఉండి నడిపించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తారు యేసునంలో ప్రార్థిస్తున్నంత్రి ఆమిన్ యేసుప్రభు కృపా సమాధానము పరిశుద్ధాత్మ నడిపింపు సకల పరిశుద్ధులకు ఇక్కడ కూడి ఉన్న మనకు సదాకాలము తోడైండి నడిపించునుగాక ఆమిన్ గాడ్ బ్లెస్ యూ బ్రదర్ సిస్టర్స్